సంకీర్తన రెండు వందల ఎనభై మూడు ఈ పాట సుఖము ఇలాలోని జీవునికి చేపట్టి ఇంత నేసిన శ్రీపతి నెరుగడు నిరతి గట్టివేసిన వాణి విడిచి మోపెత్తితే పరువు వారి సంతోషపడినయట్లు దరిద్రుడైన వాణి తగు రాజుగా చేసితే మురిసి ముందర ఎరుగడు గుండు మోచేయట్టివాని గొప్ప ఏత మెత్తించితే అందనే పాడుచున్ అలపార్చుకున్నట్లు పండని తపసిదెచ్చి బలు సంసారి చేసితే దండితనమేగాని ఎందలిపాట్లెంచడు పట్టి దున్నే ఎద్దుదెచ్చి బంతిగట్టి నురిపితే నట్టెగౌకమేసి మల్లాడినయట్లు గట్టిగా శ్రీవెంకటేశుని పుణ్యుజేసితే మట్టి అహంకారి అయి ఎవ్వరిని గైకొనడు